తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురుపౌర్ణమి పర్వదినాన మొదలుకొని ప్రతి గురువారం గురుగీతను స్వామి దివ్య చరణాల సమర్పిస్తూ శ్రీ చల్లారామఫణిగారు మన శ్రోతలందరికీ గురుగీతలోని శ్లోకాలు తాత్పర్య సహితంగా అందించి సాయితత్వంతో అన్వయించి అందిస్తారు సమర్పించే గురు తుకు ధం చేయడమేలాగో భగవద్గీత నేర్పితే ఆ యుద్ధంలో గెలుపుకు ఆయుధం గురుగీత భగవద్గీత మానవాడికి కేశవ ప్రసాదమైతే గురుగీత శివ ప్రసాదం భక్తిధలతో గురుదేవులకు సేవ చేస్తే అదే గయాక్షేత్ర గురుమూర్తి శరీరమే నాశనం లేని వటవృక్షం అదే విష్ణుపాదం ఆ సద్గురు స్వామి యొక్క పాదాలందు అర్పించే మనస్సే సర్వవ్యాపకమై సర్వవ్యాపక స్వరూపమై వర్ధిల్లుతుంది అంటే గురుపాద ధ్యానంతో చిత్తం అంటే మన మనస్సు సర్వవ్యాపకమైన చిత్ స్వరూపం పొందుతుంది ఎందుకంటే గురువు సర్వాంతర్యామి ఆ సర్వాంతర్యామి అయిన గురువునందు మన మనస్సు లగ్నం చేస్తే మన మనస్సు కూడా సర్వవ్యాపకమవుతుంది గయాక్షేత్రంలో అక్షయ వటవృక్షాన్ని దర్శించి విష్ణుపాదాలు సేవిస్తే ఎటువంటి పరమ ప్రయోజనం లభిస్తోందో అంతటి ఫలాన్ని గురుదేవుని సేవిస్తే గురుమూర్తిని ధ్యానిస్తే అటువంటి ఫలం లభిస్తుంది అంతేకాదు మనస్సు బ్రహ్మములో లీనమై బ్రహ్మస్వరూపమే అవుతుందిట అంతే సాక్షాత్తు గురును ధ్యానించగా ధ్యానించగా ధ్యానించగా గురుస్వరూపం మీద మనసు లగ్నం చేయగా శిష్యుడే గురు అయిపోతాడని ఇక్కడ భావం గురుమూర్తిం స్మరీ నిత్యం గుర్నామ సేత్ గురాజ్ఞా ప్రకీత గుర భావేత్ గురు బ్రహ్మ గురుణుహ గురువో మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ సద్గురువు వాచకమైన గురు అనే రెండక్షల్ని మంత్రంలాగా ప్రతిక్షణం జపిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా దేశికవరేణ్యుని శాసనం దేశుడంటే సాక్షాత్తు గురువు గురువు మాట గురువాక్యం శాసనంలా పాటించాలి శిలాశాసనం తూచా తప్పకుండా పాటించాలి ఆచరణలో పాటించాలి గురు బ్రహ్మ కన్నా కూడా ఇతరమైన దృశ్య పదార్థం అంటే కంటికి కనిపించేది ఏది కూడా భావించడం తగదు ఈ ప్రకారంగా గురుమూర్తి స్మరణము గురుమంత్ర జపము గురు శాసనం ప్రకారం ప్రవర్తించడం గురు పరబ్రహ్మాన్ని భావించడం ఇవన్నీ శిష్యుని పరమ ధర్మాలు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాద అర్చనం వందనం దాస్యం సఖ్యమాదనం అంటారు నవవిధ భక్తుల్ని చెబుతూ నారద భక్తి సూత్రాల్లో నాదుల అంటే ఈ నవవిధ భక్తుల ద్వారా గురువుని మనం ప్రార్థించాలి ఆత్మ కంప్లీట్ సరెండర్ పూర్తిగా గురువుకి సరెండర్ అయిపోవాలి అప్పుడు మనకి బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటో అవగతం అవుతుంది గురువత్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతేరుదేవుని ముఖ కమలంలో ఎల్లప్పుడూ వేదాలు పలుకుతూ ఉంటాయి ఎలా ఎలా పలుకుతుంటాయి నిర్దోషంగా ఎటువంటి దోషాలు లేకుండా ఫ్లాలెస్ అంటార ఇంగ్లీష్ లో ఆ విధంగా బ్రహ్మ జ్ఞానం గురువాక్కుల ద్వారా శిష్యుల మెదళ్ళలోకి మనసుల్లోకి ఆత్మల్లోకి ప్రవహిస్తూ ఉంటుందట ఆ గురుదేవుని అపారమైన అనుగ్రహంతో అటువంటి జ్ఞానం మనకి ప్రాప్తిస్తుంది సకల వేదార్థాలు కూడా గురువాక్కులో మనకి గోచరిస్తాయి అందుకే గురు అర్జుని కటాక్ష వీక్షణానికి చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉండాలట చకూర పక్షి ఏ విధంగా అయితే వాన బొట్టు కోసం ఎదురు చూస్తూ ఉంటుందో ఆ విధంగా శిష్యులు గురువాక్కు కోసం గురువు ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉండాలట మనం కూడా గురుదేవుని స్వరూపాన్ని అవిచ్ఛిన్నంగా ప్రవహించే ప్రవాహాలు అంటే జీవనదిలాగా మన ఆలోచన ఎలా ఉండాలి జీవనదిలాగా ఆత్మలన్నీ కూడా జీవాత్మలన్నీ కూడా పరమాత్మ అనే సముద్రంలో కలిసేవి ఈ నదులాంటివన్నీ కూడా ఆ సముద్రంలో కలవడానికి ఉత్సుకతతో అత్యంత ఉత్సాహంతో గురు ధ్యానం వైపు గురువాక్యం వైపు గురు రూపం వైపు ప్రవహిస్తూ ఉండాడు స్వాశ్రమం స్వజాతి స్వకీర్తిం పుష్టివర్ధనం ఏ తత్వం పరిత్య గురుశ్రయేత్ ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా సరే ఓకే గృహస్థాశ్రమం ఇటువంటి తదాది ఆశ్రమాలుంటాయి కదా అటువంటివన్నీ ఎటువంటి ఆశ్రమంలో ఉన్నా సరే మనం దేహాభిమానాన్ని వదిలి ఆ ఆశ్రమాభిమానాన్ని వదిలి ఏ జాతికి చెందిన వాడైనా కూడా జాతి వర్ణ వర్గ కుల మత భేదాలు లేకుండా కీర్తి ప్రతిష్టలు అప్రతిష్ఠలు ఎటువంటి ఐశ్వర్యాన్ని కూడా బృహత్తరమైన ఐశ్వర్యాన్ని కూడా లెక్క చేయకుండా సంసార దుఃఖ తప్తుడై ఉన్నా కూడా దేహం మీద అభిమానాన్ని వదిలిపెట్టి కడు దీనుడై ఉన్నా కూడా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అన్యథాశ గురు స్మరణమే ఆస్తి అన్న విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా సద్గురుదేవుని ఎల్లప్పుడు సర్వ ప్రయత్న గురోరారాధనం కురు అనన్య భక్తి భావంతో గురుదేవుని ఏ విధంగా ఆరాధించాలో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇతర చింతలు లేకుండా గురుదేవుని శరణు పొంది గురు పరబ్రహ్మాన్నే ఎవరైతే ప్రతినిత్యం ధ్యానిస్తుంటారో అటువంటి పరమ భక్తులు అనంతమైన బ్రహ్మసుఖాన్ని పొందుతారట సర్వ విధాల ప్రయత్నించి ఎఫర్ట్స్ మే ఫెయిల్ నెవర్ ఫెయిల్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్ అండర్ మన ప్రయత్నాలన్నీ విఫలం కావచ్చు కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఎప్పుడూ విఫలం కాకూడదు నిరంతర ప్రయత్నంతో గురుకరుణ కోసం ప్రతి క్షణం కూడా ప్రార్థిస్తూ ఉండాలి నువ్వు ఆరాధిస్తే నీకు కావలసిన సుఖాన్ని ఇవ్వడానికి గురువులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఎంతమందికి ఎంతమందికి మనకు తెలుసు మనం సంఘటనలు సంఘటనలుగా ఈ వ్యక్తిని స్వామి ఇలా కరుణించారు ఈ వ్యక్తిని ఇలా కరుణించారని చెప్పక్కర్లేదు ఎంతమంది మీరు స్వామి నడుస్తుంటే ఏ వీడియోలైనా చూడండి స్వయంగా చూసిన అదృష్టవంతులు కూడా ఉండొచ్చు మీరు గమనిస్తే స్వామి చేతిలో ఎప్పుడు ఎన్నో విన్నపాల లేఖలు స్వామి చేతిలో ఇలా ఉంటాయి కట్టలు కట్టలుంటాయి స్వామి ఏనాడైనా అవి తీసి చదివారా అంటే స్వామికి తెలుసు చదవక్కర్లేదు మన కళ్లలోకి చూడగానే మన కష్టం ఏంటో స్వామికి తెలిసిపోతుంది అవును బంగారు నాకు తెలుసు అన్నట్టుగా స్వామి మన వైపు ఒక చూపు విసురుతారు స్వామి సన్నిధిలో ఉండగా ఒకసారి ఒక విదేశీ భక్తుడు స్వామిని అడిగారట స్వామి హౌ డూ యూ నో దాట్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్ దట్ ఈస్ అవర్ లెటర్ స్వామి వెరీ సింప్లీ విత్ హంబుల్ వాయస్ విత్ ఎ కంపాషనేట్ వాయిస్ స్వామి టోల్డ్ హీమ్ దట్ The moment you start writing, I know what you are writing and I know your hardships, what you are facing. That's why there is no need to open your envelope and read it again. That's why Swami is saying. That's why Swami is saying. That's why Swami is saying. Any word and any word, Swami is saying. Swami is saying. When Swami is saying, Swami is saying. ఆకాశాన్ని అద్దంలో చూపించడమే ప్రతి భక్తుడికి కూడా స్వామి యొక్క కరుణ అనుభవైకవేద్యమే గురువక్తారోవర్షి పితృమానవారుముఖార విందంలో సరస్వతీదేవి స్థిరంగా ఉంటుందట ఆ సరస్వతి సరస్వతీదేవి గురుముఖంలో సరస్వతి దేవిని మనం పొందాలంటే దానికి అనన్యమైన గురు భక్తి ఉండాలి భక్తి తప్ప మరే విధమైన పదార్థంతో కూడా శ్రీ గురుదేవుని కట్టిపడేయడం కష్టం అన్నమాచారులు వారు కూడా భక్తి కోల పరమాత్మడు భక్తి దివాడే పరమాత్ముడు అంటాడు అన్నమాచారులు వారు కూడా ఈ మూడు లోకాల్లో కూడా దేవర్షులు కానివ్వండి పితృదేవతలు కానివ్వండి మానవులు కానివ్వండి వీళ్ళందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే గురు భక్తిని భక్తి లేదు గుాంధకారోహి ఋకారేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ సంశయ గు అంటే అజ్ఞానాంధకార వాచకం రుకారము తేజో వాచకం అంటే గుకారం స్వస్వరూపాన్ని తెలియజేయని ఆవరణ రూపంలో అజ్ఞానం అంధకారం అర్థం రుకారం దానికి విరుద్ధమైంది ప్రకాశ్యం అనమాట రు అని పలికితే మనకి చీకటి అంటే ఏమిటి చీకటి అనేది ప్రత్యేకంగా ఎక్కడో ఉండదు వెలుగు లేకపోవడమే చీకటి భయం అనేది ప్రత్యేకంగా ఎక్కడో ఉండదు ధైర్యం లేకపోవడమే భయం ద ఆబ్సెన్స్ ఆఫ్ కరేజ్ ఈజ్ ఫియర్ ద యాప్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్నెస్ అని వేదాంతం చెప్తోంది ప్రకాశాంధకారాలు రెండు పరస్పర విరుద్ధమైనవి అందుకే తమస్సు పోగొట్టుకోవాలంటే అజ్ఞాన తమస్సు మన మనస్సుని ఆవరించి ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలాలంటే పటాపంచలు చేసుకోవాలంటే గురు బ్రహ్మని ఆశ్రయించడం మరో దిక్కు లేదు సకల అజ్ఞానంధకారం పటాపంచలవ్వాలంటే గురువు యొక్క జ్ఞాన తేజస్సు మనలోకి ప్రసరించాలి అది కేవలం భక్తి వల్లనే సాధ్యము అందుకనే గురువు అజ్ఞాన తిమిర భంజకుడు జ్ఞాన తేజోరూపుడు అనే అర్థం కూడా ఉంది గురువు అంటే అజ్ఞానాన్ని నిశేషంగా ఇంత శేషం అంటే ఇంత కూడా మిగల్చకుండా మింగేసేది ఎవరంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన ఆ గురువే ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా గురుదేవులు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం గురుగీత మళ్లీ మళ్లీ పునరుద్ఘాటిస్తోంది గురువు పరబ్రహ్మం వేరు కాదు గురువే బ్రహ్మం బ్రహ్మమే గురువు గు అంధారిన గురుత్యుకారము తమస్సు అయితే రుకారం దాన్ని నశింపజేసే ప్రకాశం అంటే అజ్ఞాన తమస్సును తెగతార్చి జ్ఞాన ప్రకాశం వైపు మనల్ని తీసుకు గురు శబ్దార్థం గురు అజ్ఞానంధకారాన్ని పూర్తిగా నశింపచేసే మహాశక్తి కావడం వలన గురు అనే రెండక్షరాలనే ప్రతి క్షణం స్మరించమని గురుగీత పదే పదే మనకి బోధిస్తోంది సకల అజ్ఞాన ఆవరణ ధ్వంసం చేయాలంటే గురు శబ్దం తప్ప మరో దిక్కు అసలు అర్థం ఏంటంటే ప్రకాశస్వరూపమగు గురు పరబ్రహ్మము భాస్కరుడ్లాగా అంటే సూర్యుడ్లాగా దట్టమైన చీకటిని పోగొట్టి సకల అజ్ఞానాన్ని నశింపజేస్తున్నాడు అంటే గురు భాస్కరుడు గురు సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాన్ మనం ఏమంటాం ప్రత్యక్ష నారాయణులు అంటాం అలా విధంగా ప్రత్యక్ష నారాయణుడులాగా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే నారాయణుడు సాక్షాత్తు శివస్వరూపం గురువు అంటే అందుకనే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే జ్ఞానభాస్కరుడు గురు అని గురుగీత చెప్తోంది ఇక్కడ విహీన గురి మూడు గుణాలని అతిక్రమించినవాడు రుకారానికి రూపరహితుడు అని అర్థం ఇలా గురు శబ్దం గుణాతీత తత్వాన్ని రూపాతీతత్వాన్ని బోధిస్తోంది అంటే త్రిగుణాలని అతిక్రమించి రూపరహితుడైన మహానుభావుడు గురువుకి రూపం లేదు ఎన్నో రూపాల్లో దేహం దాల్చి మనకి గురువులు మనకు కనిపిస్తున్నవారు భారతదేశంలో ఇప్పటికీ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గురుస్థానంలో ఉంచి పూజిస్తూ భావిస్తూ ఉంటాయి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకని ఒకసారి చమత్కారంగా ఎవరో అడిగారట దశావతారాలు భారతదేశంలోనే ఎత్తాడ భగవంతుడు వేరే దేశాల్లో ఏ అవతారాలు ఎత్తలేదా భారతదేశం భగవంతుడికి డ్రాయింగ్ రూమ్ లు ఇంత విశాల విశ్వంలో అణోరణీయాన్ మహతో మహీయన్ అణువణూన నిక్షిప్తమై ఉన్న భగవంతుడికి ఈ భారతదేశం ఒక డ్రాయింగ్ రూమ్ లాంటిది అంటే మనం ఇంట్లోకి వెళ్ళగానే ఎక్కడికి వెళ్తాం ఫస్ట్ ముందు డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తాం భారతదేశం అంటే అంత ఇష్టం భగవంతుడికి అందుకని అవతారాలన్నీ కూడా సకల గురువు అవతారాలు మీరు ఏ గురువు పేరైనా తీసుకోండి రామకృష్ణ పరమహంస ఆయన గురువు తోతాపురి వీళ్ళందరూ కూడా వివిధ రాష్టాల్లో వివిధ దేశాల్లో బెంగాలీలో రామకృష్ణ పరమస బెంగాల్లో ఇక్కడ మహారాష్టలో షిరిడి సాయిబాబా ఆంధ్రదేశంలో తెలుగునాట సత్యసాయిబాబా మీరు ఏ రాష్ట్రం తీసుకోండి దేశాలకి కాలాలకి అతీతంగా ప్రపంచ కూడా వ్యక్తిగతంగా పేర్లతో ఈరోజు సత్యసాయిబాబా అంటే అందరికి ప్రపంచవ్యాప్తంగా తెలుసు కానీ మనం చూసేది రూపం రూపానికి అతీతంగా ఉండే గురుతత్వాన్ని తెలియచేసేది గురుగీత స్వామి కూడా ఒక సందర్భంలో అంటారు ఈ ప్రపంచం నడిపించేది భారతదేశమేనట అంటే స్వామి ప్రపంచ దేశాలన్నీ కూడా రైలు పెట్టలైతే ఆ దేశాలన్నింటినీ కూడా జ్ఞాన శిఖరం వైపు జ్ఞానం వైపు నడిపించే ఇంజన్ లాంటిది భారతదేశం అని స్వామి చెప్పారు ఒక సందర్భంలోథమో వర్ణ మాయాభ్రాంతి విమోచకం ప్రధమ వర్ణం గురు అనే శబ్దంలో మొదటి అక్షరం గు అంటే మాయా అవిద్య భ్రాంతి వీటి గుణాలు సత్వరజస్తమో గుణాలు శోకం మోహం అనృతం అనృతం అంటే అబద్ధం జడం అంటే ఎక్కడున్నా జీవి అక్కడే ఉండడం జడ పదార్థంలా దుఃఖం ఇవన్నీ కూడా గుకారాన్ని తెలియజేస్తాయి అంటే మాయాభ్రాంత్యాది సంఘాత వాచకాలంటే గుకారం మరి రుకారం దానికి పూర్తిగా విరుద్ధం మాయాభ్రాంతులను నశింపజేసేది రుకారం మాయా భ్రాంతిని సమూలంగా ధ్వంసం చేసే వాచకమే రుకారము ఈ ప్రకారం గురు అంటే దేహేంద్రియాదులు కి పట్టి పీడించే అవిద్య మాయ శోకం మోహం ఇటువంటి గుణాలన్నిటినీ సర్వనాశనం చేసే పరబ్రహ్మ స్వరూపం గురు మీరు రామ అనే రెండక్షరాలు తీసుకున్నా కూడా రాలో ఏముంది రకారం మాలో మకారం అంటే రామ అంటే మీరు సాక్షాత్తు గురువును తలుసుకున్నట్టే ఇంకా రాముల వారు సాక్షాత్తు విష్ణుస్వరు విష్ణు అవుతారు విష్ణు సాక్షాత్తు చెప్పింది నరుడికి నారాయణుడు బోధించింది భగవద్గీత ఇవన్నీ కూడా అంతర్గతంగా కూడా గురుతత్వాన్నే తెలియచేసే మహావాక్యాలు మహాశబ్దాలు మహా మంత్రాలు ఏవం గురుపదం శ్రేష్టం దేవా దుర్లభం హాహాహు గణైర్వాద్య పూజితం ఒక మానవ జాతే కాదు హాహాహుహు అని గణాలుంటాయిట ఇంతకు ముందు శ్లోకంలో తత్వాన్ని విపులంగా విశ్వీకరిస్తూ గురు అంటే పరబ్రహ్మే అని స్పష్టంగా తెలిపారు శివుడు ఈ శ్లోకంలో అటువంటి గురుస్వరూపం చాలా దుర్లభమైనది గురువు అంటే పరబ్రహ్మం గురు కరుణ గురు దృష్టి మన మీద పడేలా మన ప్రవర్తనని మలుచుకోవడం అంటే అది అంత మామూలు విషయం కాదు గురుస్థానము గురుతత్వ స్వరూపము సాక్షాత్తు గురువే శివుడు శివాయ గురవే నమ నేనే అహం బ్రహ్మాస్మి నేనే సాక్షాత్తు పరమాత్మ స్వరూపాన్ని అని భగవద్గీతలో నారాయణుడు ఏ విధంగా నరుడికి బోధించాడో నేనే గురువుని శివుణ్ణి అయిన గురువుని అని సాక్షాత్తు పార్వతీదేవికి శివుడు ఈ గురుగీతలో బోధిస్తున్నాడు ఎవరికైనా ఇటువంటి గణాలకు కూడా దేవతలకు హాహాహుహు అనేవి గణాలు ఆ గణాలకైనా సరే గంధర్వులకైనా సరే దేవతలకైనా సరే గురు కరుణ అసాధ్యము భక్తి విన గురు కరుణ అసాధ్యము గురు గురుతత్వాన్ని ప్రతిక్షణం వీళ్ళందరూ కూడా పూజిస్తూ గురు కరుణ కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి దేవతలందరూ కూడా శివస్వరూపమైన గురుదేవుని పాదార ప్రతి నిత్యం అనుక్షణం ప్రార్థిస్తూ ఉన్నారు సర్వస్య శరణాగతి పొందుతున్నారు అని ఇందులో భావం ధ్రువంత్ ముముక్షువులైన సాధకులకు అంటే మోక్షాన్ని కోరే సాధకులకు గురుదేవ తే విభిన్నమైన తత్వం గానీ యథార్థమైన పదార్థం గానీ లేదు గురుస్వరూపమే చాలా పరమోత్కృష్టమైనది దానికన్నా ఉత్కృష్టమైనది మరి లేనే లేదు అంటే గురు భక్తులందరూ కూడా గురు పరబ్రహ్మాన్ని ఎల్లప్పుడూ ఉపాసించాలి ఉపాస దైవము మానవాళ్ళికి ఎవరంటే సాక్షాత్తు గురుదైవం తన బతుకుతో గురుతత్వాన్ని లీనం చేసుకోవాలట స్వజీవత్వం నివేదయేత్ తానే జీవుడు బుద్ధి కూడా తానే అని గురుదేవుడికి తన జీవితాన్ని అర్పించాలి మీరు వినే ఉంటారు చదివే ఉంటారు పెద్ద బొట్టు అని ఒక మహిళా మణి సాక్షాత్తు తన జీవితాన్ని స్వామిని కృష్ణుడుగా భావిస్తూ సాయి స్వామి ఆవిడికి సాయి కృష్ణుడు సమస్తము కూడా గురువుకు సమర్పించాలి ముఖ్యమైన భావం ఏంటంటే దృశ్య పదార్థాలు కంటి కనిపించే వాటి మీద అభిమానాన్ని వదిలి దాసాను దాసుడై సద్గురు సర్వస్య శరణాగతి పొందాలి చివరికి జీవత్వ బుద్ధిని కూడా దూరీకరించి గురుస్వరూపమాత్రుడై ఉండాలట అంటే నువ్వే నేను ఓ సద్గురు నువ్వే నేను నువ్వు నేను వేరు కాదు అన్న భావంతో ఆ తత్వాన్ని తెలుసుకుని శిష్యుడి వర్తించాలని ఇక్కడ గురుగీత బోధిస్తోంది ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన గురు భక్తుడు ఏ విధంగా సేవ చేయాలి గురువుకి గురువుకి ఆసనాన్ని ఇవ్వాలి దర్భలతో చేసిన ఆసనాన్ని గురువుకు సమర్పించుకుంటే చాలా పుణ్యం వస్తుంది పడుకోవడానికి మెత్తని కంబళి ఇవ్వాలట ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాధికం ఆసనం సమర్పించాలి గురువుకి శయనం వస్త్రాల్ని శకటాది వాహనాలని పుష్పమాలని ఇవన్నీ కూడా గురువుకి సమర్పించి పూజించాలట అప్పుడు గురువు సంతోషిస్తారట ఎలా సమర్పించాలి ఇది కూడా తీసుకో ఇలా కాదు శ్రద్ధ భక్తి సహనంతో సమర్పించాలి ఇది క్విడ్ ప్రోకోంటర్ అంటారు నేను నీకు ఇది ఇచ్చాను నాకేమిస్తావు ఈ విధంగా కాకుండా మనం సర్వస్య ఏది ఆశించకుండా నీ రూపం నీ నామం తప్ప నాకింకేదీ దిక్కు లేదు అన్యథా శరణం నాస్తి నీ స్మరణ మాకు ఆస్తి అదే గురుతత్వసారం కర్మణాద్ధ సద్గురు సన్నిధిలో ఎటువంటి సిగ్గు శరం లజ్జా బిడియం లేకుండా ఉండాలి శిష్యుడు గురువు దగ్గర మొహమాటాలకు పోవడం గురువు దగ్గర గురువు దగ్గర ఈ విషయం దాచాలనుకోవడం అంటే గురువుకేమీ తెలీదు నేనే గొప్పవాడిని అనుకోవడం ఇటువంటి అపభ్రంశ భావాలతో గురు సన్నిధిలో ఉండకూడదు శిష్యుడు మరి ఎలా ఉండాలి దీర్ఘదండం నమస్కృత్యా నిర్లజ్జో గురు సన్నిధ సాష్టాంగదండ ప్రణామం చేసి త్రికరణ శుద్ధిగా స్వామిని ప్రార్థించాలి గురుస్వామిని ప్రార్థించి దగ్గరగా కొంచెం వంగి నిలబడి స్వామి మీ ఆజ్ఞ అన్నట్టుగా నిలబడాలట అంటే ఇక్కడ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి చెప్తున్నారు గురుగీతలో కూడా ఎలా నిలబడాలి మన దేహ భాష ఎలా ఉండాలి గురువు సన్నిధిలో ఇలా బోర విరుచుకుని నిలబడకూడదు గురువు సన్నిధిలో వినయంగా ఉండాలి విద్యా దదాతి వినయం సకల విద్యాస్వరూపులైన గురువు ముందు వినయంగా ఉండాలి మనం స్వామి విద్య వైద్యం ఆరోగ్యం ఈ మూడిటి కూడా స్వామి ఎంత ప్రాధాన్యతనిచ్చేవారో మనకి తెలుసు విశ్వవ్యాప్తంగా స్వామి చేసే అనంత కార్యంలో సమిధల్లాగా ఉడతాభక్తిగా దేశ విదేశాల్లో ఉన్న భక్తులందరో కూడా సహకరించడం వలన స్వామి వారికి ఆ విధంగా స్ఫూర్తినివ్వడం వలన ఈరోజు అంతర్జాతీయ స్థాయి వైద్యశాల గాని మన ప్రశాంతి నిలయంలో విశ్వవిద్యాలయం గాని అలాగే స్వామి రాయలసీమని సస్యశ్యామలం చేసిన తాగునీటి పథకాలు గాని ఈ విధంగా ఎటువంటి పని చేపట్టినా కూడా సాక్షాత్తు ఆ పరమాత్మ జీవాత్మకు శాంతిని కలిగించాలనే కూడా అదే ప్రశాంతి నిలయం లక్ష్యం కూడా ముక్తి కన్నా కూడా ప్రశాంతి గొప్పది అన్న విషయాన్ని స్వామికి మనకి తెలియజేయడం కోసమే ప్రశాంతి నిలయాన్ని మానవాళికి అందించారని మనం అవగతం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి గురు బ్రహ్మ రూపమనుకో శివుని స్వరూపమనుకో గురుని సాటి దైవము ఏ లోకమందు గురు బ్రహ్మ రూపమనుకో శివుని స్వరూపమనుకో గురుని సాటి దైవము ఏ లో మందులేరు గు్రహ్మ రూప మనుకో శివుని స్వరూపమనుకో పాపము హరియిల్ చో జ్ఞానమును ఇచ్చు గరువు పాపము హరియిల్ గురువు గువో జ్ఞానమును ఇచ్చు గరువు బ్రహ్మమును తెలుపును గురువు తురియ పద ధ్యానముతో బ్రహ్మమును తెలుపును గురువు తురీయ పద ధ్యానముతో గురు బ్రహ్మ రూప మనుకో శివుని స్వరూప మనుకో గురు సాటి దైవము ఏ లోక మందులేరు గురు బ్రహ్మ రూప మనుకో శివుని స్వరూప మనుకో శ్రుతి వేద సారమిది ఏ గురువులేక జ్ఞానమేది శ్రుతి వేద సారమిది ఏ గురువులేక జ్ఞానమేది జ్ఞానమే డ ముతి ధ్యానముతో జ్ఞానేడ ముక్తి ఏడా ధ్యానముతో గురు బ్రహ్మ రూపమనుకో శివుని స్వరూపమనుకో కపట మోస గుణములు వీడు గురుని ధ్యానించి చూడు కపట మోస గుణములు వీడు గురుని ధ్యానించి చూడు సద్గురుని శరణములోనా ఆడుమైదానములోన సత్య సాయి శరణములోనా బతుకు ఆట పాటగా గురు బ్రహ్మ రూపమనుకో శివుని స్వరూపమనుకో గురుని సాటి దైవము ఏ లోకమందు లేరు గురు బ్రహ్మ రూప మన కో శివుని స్వరూప మనుకో బ్రహ్మ రూప శివుని స్వరూప